పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయసు ప్రభా నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞత స్థుతులు పరిశుద్రతిమంతుడ సర్వాధికారి నీకు వందనాలు ప్రభావ జీవం వల దేవానికి వందన ప్రభావించి ప్రభ ఇప్పటి వరకు కూడా ప్రభావం మంచి కాపాడిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి దేవాయ శు ప్రభావ యొక్క సమయం ప్రార్థిస్తున్నాను ప్రభావిత ప్రజస్వాములు జరిగించని ప్రభావ సన్నికి వెళ్ళి వాడిన ప్రభావ ప్రతి వాళ్ళని కొడుకు జ్ఞాపకం చేసుకుంటండి రాని బిడ్డలు ఉంటే ప్రభా మీరు కాలం మంచుకొని లాక్కరని ప్రభా మీ యొక్క సమీరులో కేటాయించడానికి ప్రభావసు ప్రభా మరి ప్రతి వారు కూడా ప్రభా నేను స్థుతించటకు ఆరాధించటకు ప్రభా పూర్ణ మనసుతో కలిగి ప్రభా నేను స్థుతించడాకు ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ చేత మీరు మాట్లాడమని ప్రార్థిస్తాం తండి రేవాయేసు ప్రభా అదే రీతిగా ప్రభా మరి మీరు ప్రభావ మా హృదయాలు చక్కపరచుకోవడానికి ప్రభావ మరి మాతో మాట్లాడమని ప్రార్థిస్తాం తండి దేవాయత్ప్రభ ఎంతో మంది ప్రభ నశించిపోతున్న ప్రభావ ప్రభా కురుపులో జ్ఞాపకం చేసుకున్న ప్రభా తనులకి తీసుకురామని ప్రార్థిస్తాం ప్రభా మేము వెలిగింపబడాలి అనేకులకు మేము వెలిగించాలంటే ప్రభావ మరి మా రూడాలకు గుడి ప్రభావ ఎవరిడే మేము వెలిగింపబడటం ఇంకా గ్రోత్ అవటం సహాయపడమని ప్రార్థిస్తాం తండి మీరే మాకు తోడే నడిపించండి దేవాయేశ వాటి ద్వారా మేము ఒప్పుందండి మీరు మాట్లాడలేని ఇంకా ఆ సొంతం ప్రభావి తోనే నడిపిస్తారని ఈ చుక్క చునామంలో ప్రార్థనం తండ్రి ఆన్లైన్ వేల కంటి పాపల్లు KONUKA TAKA PADUNU KANTI PAPA VANENANNU KONUKA TAKA PADUNU PRAGU VAYNA YESUNAKU JIRITAMANITA PADUNU PRAGU VAYNA YESUNAKU JIRITAMANITA PADUNU చెయను బేదరనుండగా చెడియను బేదరనుండగా మరణు లోయ నే నడినవైల మరణు లోయల లో నే నడచినదే నను నీ దుడ్డు కరాయు దండము ఆదరించును నీ దుడ్డు కరాయు దండము ఆదరించును నా గిన్నె పొర్లుచున్న నీ చుదాత్మతో లో చది శోధాత్మీ జూ బెదరను నాయన జలియను బెదరను నాతో నుండాగా అల్లన నా వాలు నేనుండగా అలా కొట్టబడిన నానా వలు నేనుండగా ప్రభు ఏసు కృపనను విడువా కపడును ప్రభు ఏసు కృపనను విడువా కపడును అభయా మి నన్ను ఆదరికి చేయామి చి నన్ను ఆదరికి చేయను వేదరను నాయన దగ్యను వేదరను తో నుండగా పర్వతాలు తొలగినను మేటలుతో తరినను పర్వతాలతో లగినను మేటలుతో తరినను నీ కృపణను విడువాదు నీ నిబంధన తొలగాదు <Sussed> <Sussed> <Sess> ీ కృపను ను విడువాదు నీ నిబంధన తొలగాదు నీ నీతి సమాధానములే నన్ను నడవ చేయను నీ నీతి సమాధానములే నన్ను నడవ చేయను జడనుదరను ండగా జయను వేదన నయే సునతోండగా గాములో నే నడినవే నలు గాడాకారములో నే నడినే నను కంటి పాపవల నన్ను కును కాపాడు కంటి పాపవల నన్ను కుక కాపాడు ప్రభువైల సునకు జీవితమంతా పాడుదను బెదరను నాయసునందగా జడియను బెదరను నాయసునకుందగా అలాగే థ్యాంక్ యూ ఇస్తారు రేజలాడు థ్యాంక్ యూ అన్న రేజలాడన్నా రేసలా ప్రే చేసుకుందాం సిస్టర్ సూర్ తండ్రి ఇసు ప్రభానికి వంద నాలుగు రోజ బ్రహ్మ ఇసుక యాకోబుల గొప్ప దేవానికి వంద నాలుగు మైమగల్ల తండ్రి నీకే సూత్రం తండ్రి నా ప్రభా నీ వాక్యం దత్త మాట్లాడండి ప్రభా మా అందరినీ సరిచేయండి ప్రభా నా రజ నీకే వంద నాలుగు రజ నీ జీవించి మేము దీవన్లు పొందుటకు సహాయం చేసి సైతం నాటంకలు కూల్చివేయమని వేసినాం నడుచున్నాను తండ్రి అమీన్ ఏషియా గ్రంథము ఏషియా గ్రంథము 49 నైన్ ఫార్టీ నైన్ లా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నేను చదువుతాను చదండి శ్రమ శ్రమ నొందిన తన జనుల ఎందు జాలి పడి ఇహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ఉత్సాహ ధ్వని చేయము భూమి సంతోషించము పర్వతములార ఆనంద చేయుడి అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు రఘు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనిచున్నది తన గర్భమున ఓకే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మర్చున వారైనను మర్చిదురు గాని నేను నిన్ను మరవను ఇప్పుడు నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి చూడండి బ్రదర్ ఇక్కడ దేవుడు తన జనుల ఎందు జాలిపడి శ్రమ తన జనుల ఎందు శ్రమ ఎవరు బ్రదర్ కష్టాల్లో బాధల్లో నిందల్లో రోగాల్లో ఉన్న వాళ్ళు శ్రమ శ్రమ పొందే ఉంటారు అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండే నొందిన తన జనుల ఎందు జాలిపడి అయితే దేవుడు ఏం చేసిండు అట్లా శ్రమ ఉన్న మీద దేవుడు ఏం చేసిండు జాలిపడి మనందరి మీద జాలిపడి యహోవా తన తన ప్రజలను తన ప్రజలను ఓదార్చి ఉన్నాడు అయితే తన తన ప్రజలమైన మన అందరినీ దేవుడు ఓదార్చి ఉన్నాడు ఎటువంటి పరిస్థితుల ఉన్నా కూడా దేవుని యొక్క ఓదార్పు దేవుని యొక్క రెక్కల కింద మనం ఉంటే దేవుని యొక్క ఓదార్పు వేరేనే ఉంటది ఆశీర్వాదం వేరేనే ఉంటది ఆ హృదయంలో సమాధానం వేరేనే ఉంటది ఆకాశమా ఉత్సాహ ధ్వని చేయుడి చేయుము భూమి సంతోషించము పర్వతములారా ఆనంద చేయుడి దేవుడు ఏమంటాడు పర్వతములారా ఆనంద ధ్వని చేయడి ఆకాశము ఉత్సాహధ్వని చేయము భూమిని సంతోషించు అయితే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటుండంటే ఉత్సాహ ధ్వని చేయమంటుండు ఆనంద చేయమంటుండు ఎందుకంటే మనం శ్రమం నొందినాం కాబట్టి దాంట్లో నుంచి విడిపించిండు కాబట్టి ఆయన మనందు జాలి చూపించు తన జనులను ఓదార్చి ఉన్నాడు తన జనుల బాధల్లో ఉన్న జనులని నిందల్లో ఉన్న జనులని రోగాల్లో ఉన్న దేవుడు ఓదార్చి ఉన్నాడు కాబట్టి మనం ఏం నిత్యం ఆయనలో సంతోషించాలా ఏసుప్రభులో సంతోషించాలా ఆనందించాల ఆయనను స్థుతించాడా ఆయ ఆయన నామాన్ని మహిమపరచాల అని ఇక్కడ చెప్తున్నాడు అయితే సియోను సియోను యహోవ నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనిచున్నది దేవుడు మనల్ని శ్రమల నుంచి విడిపించినా కూడా ఇక్కడ సియోను ఏమంటుందంటే సియోని కుమార్ ఏమంటుందంటే యహోవ నన్ను విడిచిపెట్టి ఉన్నాడు దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనిచున్నది కొన్నిసార్లు ఏమవుతుందంటే మన శ్రమలకు మనకు జవాబు రానప్పుడు శ్రమల నుంచి మనం విడుదల పొందనప్పుడు పదే పదే ఒక కష్టం పోగానే ఇంకో కష్టం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము దేవుడు నాకు ఎందుకు పెట్టిండో ఎందుకు అవుతుందో ప్రతిసారి ఇట్లనే అవుతుంది అని మనం అనుకుంటున్నాం కాబట్టి దేవుడు నన్ను మర్చి ఉన్నాడు అని అనుకుంటున్నాం స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కర్ణింపకొండున అంటే స్త్రీ తన బిడ్డను కర్ణింపకొండున తన బిడ్డకి ఏమైనా అయితే తల్లి ఊకుంటుందా తల్లి ఊకూడదు తన చంటి పిల్లనన్నా మరుచు తన చంటి పిల్లను మరుచునా వా వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను దేవుడేమంటుడు వారైనా నిన్ను మరుస్తారు కానీ నేను నిన్ను మరవను దేవుడేమంటూ నేను మిమ్మల్ని అనాథలుగా బిడవను ఎడబాయని నేను నేను మిమ్మల్ని నా రెక్కల కింద భద్రపరచుకుంటా అంటున్నాడు కాబట్టి మనం ఆయనను ఆశ్రయిస్తున్నాం కాబట్టి చూడము నా అరిచేతుల మీదని నిన్ను చెక్కి ఉన్నాను అయితే దేవుడు మనందరినీ ఆయన అరిచేతుల మీద మనల్ని చెక్కి ఉన్నాడు కాబట్టి నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నది అయితే ప్రాకారములు మనకి ఎటువంటి రకమైన ప్రాకారములు ఉన్నా కూడా దేవుడు ఏమంటుండు నిత్యము అవన్నీ నా ఎదుట ఉన్నది కాబట్టి నేను ప్రతి దాని నుంచి నేను విడిపిస్తాను దేవుడు ఇక్కడ మనతో చెప్తుంది బ్రదర్ ఇంకోటి చూసుకోండి మొదటి కొరంది పదిల ఇరవై మూడు పదిలో మొదటి కొరింది పదిలో ఇరవై మొదటి కొరింది బ్రదర్ పదిల ఇరవై మూడు ఓకే సార్ అన్ని అన్ని విషయముల నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు చేయదగినవి కావు అన్నిటియందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు అయితే ఇక్కడ ఏమంటుడు అన్ని విషయములందు దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చిడు కలదు కానీ అన్ని చేయదగినవి కావు మనకు అన్ని విషయంలో స్వాతంత్రం ఇచ్చింది కానీ అన్నయ్యూ చేయదగినవి కావు అంటే అన్నయ్యూ చేయదగినవి కావు అంటే మనకు ఈ ప్రపంచంలో అన్ని మంచి ఉంది చెడు ఉంది అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి అన్నయ్యూ మన చేయదగినది కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నయ్యూ క్షేమాభివృద్ధి కలగజేయవు అన్ని మనం ఏది మనకు స్వాతంత్రం ఉందని మనం అన్ని చేసినాం అనుకో అంటే మనం ఏం చేస్తున్నామో మనకే తెలుసు కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే అన్నిటి నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నయ్య క్షేమాభివృద్ధి కలగ కలగజేయవు మనం ఏది చేస్తామో ఆ ఇది నాకు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను చేయగలుగుతానని చెప్పి మనం అనుకుంటే అన్ని మనకు మంచిది కాదంట దేవుడు కొన్ని నీతి నియమాలు మనకు పెట్టిండు కాబట్టి ఆ నీతి నియమాల ప్రకారంగా మనం జీవిస్తే దేవుడు మనకు అన్ని విషయంలో స్వతంత్రము ఇచ్చినట్టు ఇంకోటి చూసుకోండి బ్రదర్ సామెత పది పదవ్ సార్ సామెతలు పదిల మూడు ఆరు మూడు ఆరువా నీతి మంతుని ఆకల గుణనీయడు భక్తిహీను ఆశలో భంగము చేయను ఆరు చదుతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు ఆరు వచ్చిన నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు వచ్చును బలత్కారము భక్తిహీనులు నోరు అది ఇక్కడ పదిలో ఏమంటుండంటే బ్రదర్ మూడులో ఏమంటుండు పది మూడులా నీతిమంతు యహోవా నీతిమంతుని ఆకలి గొననీయాడు నిజం గొననిస్తాడా దేవుడు నీతిమంతుల్ని ఆకలి గొననీయడు భక్తిహీనుల ఆశ భంగం చేయడు మనం నీతిగా ఉన్నాం కాబట్టి దేవుడు ఎస్టి పరిస్థితుల్లో మనల్ని ఆకలి మనల్ని భిక్షమెత్తనీయడు మన ఇతర దగ్గర చేయి చాప ఇది ఇది కరెక్ట్ ఇది సత్యము దేవుడు దేవుని వాక్యము ఇది కరెక్ట్ నీతి మంతుల్ని ఆకలిగోననీయాడు నీతి మంతుల సంతానాన్ని కూడా ఆయన భిక్షమెత్తనియాడు ఇది కరెక్ట్ ప్రతి జీవితంలో ఇది నెరవేరుస్తుంది కాబట్టి ఇక్కడ దేవుడు ఈ వాక్యం నీతిమంతుని ఆకలిగొననీయాడు ఇంకా ఆ నీతి తల మీద ఆశీర్వాదములు వచ్చును మనం నీతి న్యాయంగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము మన మీద ఉంటుందంట ఇంకేమంటుంది బ్రదర్ కీర్తన వన్ ట్రిబుల్ వన్ ఫైవ్ కీర్తన ట్రిబుల్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ తన ఎందు భయభక్తులు గల ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకును అయితే ఇక్కడ ఏమంటుంది బ్రదర్ ఫైలా తన ఎందు భయభక్తులు గల ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబందన జ్ఞాపకం చేసుకొను అయితే దేవుడు ఇక్కడ ఏమంటుండంటే ఆయన ఎందు మేము భయభక్తులుగా ఉన్నాము కాబట్టి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు అంటే ఆహారం ఇచ్చి ఉన్నాడు అంటే ఆకాశ పక్షులకు కూడా దేవుడు ఆహారం ఇచ్చిండు కాబట్టి మనం వాటికంటే శ్రేష్ఠులం కాబట్టి దేవుడు ఏమంటుండు మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మనకు ఆహారం ఇచ్చున్నాడు ఆహారం అంటే ఆత్మీయ ఆహారం కూడా ఇచ్చిండు ప్రారం శక్తి ఇచ్చిండు బైబుల్ వాక్యం చదివే ఇచ్చిండు సత్యాన్ని గ్రహించే ఆ అభిషేకాన్ని ఇచ్చిండు అన్ని రకాల కృపావరముల చేత కూడా మా మనల్ని అందరి కాబట్టి ఆయన ఏమంటుండే అదిలా తన ఎందు గల వారికి ఆయన ఆహారం ఇచ్చిను అయన ఆహారం ఇచ్చును కడుపుకే ఆహారం ఇయ్యడు ఆయన ఇంకేంది వాక్యము వాక్యముని గ్రహించే ఆ యొక్క అభిషేకం ఇస్తాడు వాక్యానుసారంగా జీవించే కృపనిస్తాడు సత్యంలో నడిపించే అలాంటి ఒక ఆహారం ఇస్తాడు మనం ఇతరులను కూడా దేవుని వైపు అభిషేకాన్ని ఆయన ఇస్తాడు కాబట్టి ఆయన ఏమంటుడు ఇంకా ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకోను ఆయన ఆయన మనకు నిబంధన ఇచ్చిండు ఆ నిబంధన మనకి ఇచ్చిండు కాబట్టి మనము ఆయన ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క సువార్తను ప్రకటించు ఇప్పుడు దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి ఇప్పుడు ఏముంది దినాలు చెడ్డగా ఉన్నాయి సమయం సద్వినియోగము చేసుకోవాలా దుర్దినములు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ దేవుడు ఏమంటుండండి మనము దాన్ని సద్వినియోగం చేసుకొని సమయం వృధా ఆయన ఇచ్చిన నిబంధన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆయన ఆయన ఆయన నిబంధన జ్ఞాపకం చేస్తూ ఆయన సేవ చేసుకుంటూ ఇతరులను కూడా ఆ యొక్క బాధల నుంచి మనము విడిపించాలి మళ్ళీ ఇంకోటి చూడండి మొదటి కోరింది పదిహేనుల యాభై ఎనిమిది పదిహేనుల యాభై ఎనిమిది కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలి కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ నీ ఆసక్తులై ఇక్కడ ఏమంటుండో కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అయితే ఇక్కడ మనం ఏమంటున్నామట మన ఆయన ప్రియ సహోదరులము ఆయన ప్రియ కుమారులను ఆయన ప్రియ కుమార్తెలను కాబట్టి మనం చేసే ప్రతి ప్రయాసము ప్రభును అందు వ్యర్థము కాదు అయితే మన మనం చేసే ప్రయాసము అంటే మనం చేసే చేవ వ్యర్థము కాదు మనం దేవుని దగ్గర ఎవరి గురించి ప్రయాసపడి మొరపెట్టి మనం ప్రార్థన చేస్తాడో దేవుడు ఏమంటాడు నా సన్నిధానంలో చేసే ప్రార్థన వృధా కాదు అయితే ఇక్కడ అట్లనే దేవుడు ఏమంటున్నట్టే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కల కల స్థిరులు కల నివారులని స్థిరులను కల కదలనివారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అంటే ప్రభు ప్రభు కార్యాభివృద్ధి అంటే ప్రభు కార్యాభివృద్ధి అంటే ప్రభు సేవలో ప్రభు సేవలో ప్రభు కార్య ఏంటంటే అదే దేవుని సేవలో మనం ఉండాలా దేవుని సేవలో ఉంటే దాంట్లో ఏం చేస్తాడు దేవుడు మనల్ని సార్ కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలిని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులు అట్లా మనము ఉండాలంట బ్రదర్ ఫిఫ్టీన్ అయితే ఇంకోటి తీసుకోండి బ్రదర్ మొదటి తిమోతి ఆరుల పన్నెండు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేకుల అనేక సాక్షులు మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటవి అంటే విశ్వాస సంబంధమైన మనం ఏం చేస్తున్నామంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుతున్నాము నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులేదట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి అంటే అనేక సాక్షులేదట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి అంటే ఇక్కడ నేను ఒక చిన్నది చెప్తాను ఆ ఇక్కడ మా ఇంటి ఒక బ్రదర్ వచ్చి ఒక బ్రదర్ కు ప్రేయజయనికొచ్చిండు అయితే నాకు కూడా ఆశ అనిపించిండే అయితే బ్రదర్ మా ఇంటికి వచ్చి ప్రాథం బ్రదర్ అని అన్నా సడన్ గా బ్రదర్ ఏమన్నాడంటే మీ ఇంట్లో మీటింగ్ పెట్టుకోండి బ్రదర్ అప్పుడు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానన్నాడు నాకు చాలా బాధ అనిపించింది అట్లా అంతలకు అయితే ఇక్కడ ఏమంటుండే దేవుడు ఏమంటుండంటే నీవు నిత్య జీవం చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటే మనం మంచి ఒప్పుకోలు ఒప్పుకోవాలంటే దేవుని దేవుని ఎదుట మన మనము మంచి సాక్ష్యము పొందుకోవాలని ఇక్కడు దేవుడు చెప్తుండు దీన్ దీని విషయంలో కూడా మా ఇంటి ముందుకు ఒకతను ఒక అతను బ్రాహ్మ మా హస్బెండ్ ఏం చేస్తాడంటే సండేస్ లాభి చెప్పి పోతుంటే వాళ్ళను కూడా పిలిచి వాళ్ళకు కూడా సువార్త చెప్తాడు వాళ్ళు నవ్వుకుంటే వెళ్ళిపోతారు అయితే అంతటితో ఆగలే ఆయన ఏం చేసిండు మా ఇంటి ముందుకు ఒక బ్రాహ్మణ్ బ్రాహ్మణ్స్ పోయిండు ఆయన ఎంత పెద్ద బొట్టు పెట్టుకొని పోయిండు ఆయనను పిలిచి చెప్తున్నాడు ఏసు ప్రభు నమ్ముకో నువ్వు మోక్షం పోతావు అని చెప్తున్నాడు నాకు భయమైంది ఆయన కొట్టగలడేమో అని చెప్పి నేను లోపలికి వచ్చేసిన అయితే ఈయన ఏం చేసిండు అట్లా చెప్పేసిండు అయితే ఏం చేస్తుండే ఆయన ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేస్తాడు మా కాదు ఏందో ఏమో మరి ఎవరికి పడితే వాళ్ళకి సువార్త చెప్తూనే ఉంటాడు మా దగ్గర రోమన్ క్యాథలిక్స్ చాలా మంది ఉంటారు ఆ రోమన్ క్యాథలిక్స్ ఎక్కువ చెప్తా ఉంటాడు రోమన్ రోమన్ క్యాథలిక్స్ ఉంటారు వాళ్ళు పిలువకున్నా కూడా వాళ్ళు ఇంట్లో పోయి ప్రమాదం నాకేమో వాళ్ళు రోమన్ కేథలిక్స్ కదా మళ్ళీ ఏమైనా గొడవ చేయగలరని భయం కానీ దేవుడు మనల్ని అట్లా అప్పగించాడు దేవుడు అక్కడంతా మనల్ని సాక్షిగా నిలబెడతాడు మనం అట్లాంటి సాక్షులుగా మనము ఈ లోకంలో ఉండాల అయితే ఇంకోటి బ్రదర్ మలాకీ గ్రంథము నాలుగుల రెండు బ్రదర్ మలా ఏలా నియమింపబడిన దినము వచ్చి చున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరినూ దుర్మార్గులందరినూ కొయ్య కాలు వలె ఉందిరు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చి నాలుగులో రెండు కదా సరే సరే అయితే నానామందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించను అతన్ని రెక్కల రె రెక్కలు ఆరోగ్యము కలగజేయను గనక మీరు బయలుదేరి క్రొవిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయము అయితే ఇక్కడ ఏమంటుండో ఆయన నామందు అయితే నానామందు భయభక్తులు వారగు మీకు నీతి ఉదయించడం మనం ఎవరి నామంలో మనం బయట బయటికి పోతున్నాము ఎవరి నామంలో మనం భయభక్తులు కలిగి ఉన్నామో ఆ దేవు ఆ ఏసు ప్రభావ ఏమంటుండో మీకు నీతి సూర్యుడు ఉదయించడం అతని రెక్కల ఆరోగ్యము కలగజేయును కనుక మీరు బయలుదేరి కొవ్వున దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు కొవ్వన దూడలు గంతులు వేయినట్టు గంతులు వేయుదురు అంటే మనం ఏం చేయాలంటే మనము దేవుని నామందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంట ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మ పొందుకొని అన్య పొందుకొని మనం ఉంటే మనం ఎట్లుంటమా ఎట్లుంటామంట కొవ్వున దూడలు గంతులు వేయినట్టు గంతులు వేయుదు ఎట్లా ఎట్లా గంతులు వేయటం మనకు బాధ ఉన్నా కష్టం ఉన్నా రోగం ఉన్నా గంతులు వేస్తాం అంటే దేవుని పరిశుధాత్మ నడిపింపు మనకు ఉంటది కాబట్టి ఇక్కడ దేవుడు అట్లాంటి బ్రదర్ ఇంకోటి తీసుకోండి నిర్మగ కాండము ఇరవై మూడులో ఇరవై రెండు ఏ విధ వారు నీ చేత ఏ విధముగానైనా పాదనుంది నాకు మొరపెట్టిన ఎడలా నేను నిశ్చయముగా వారిని మర విందును నిర్గమ కాండము ఇరవై మూడులా ఇరవై వస్తా గణేష్ ఇరవై మూడు ఇరవై రెండు అయితే నీ ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినలా నేను నీ శత్రువులను శత్రువును నీ విరోధులను విరోధినందును అయితే మనం ఏం చేయాలా ఇక్కడ ఏమంటుండే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని ఆయన మాటలు జాగ్రత్తగా విని అంటే ఆయన రెండు రకాల మాటలు మాట్లాడతాడు మనతో ఆశీర్వేద మాటలు మాట్లాడతాడు మళ్ళీ ఇంకో ఇంకో విధంగా కూడా మాట్లాడతాడు మన చెడు చెడు వచ్చేది కూడా మాట్లాడతాడు దేవుడు అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని ఏ మాట కూడా జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినలా అంటే దేవుడు చెప్పినది జాగ్రత్తగా మనం చేయాల ప్రతిదీ మనము చేయాల దేవుడు ఏం చేస్తాడంటే మనకు వాక్యం ద్వారా మాట్లాడతాడు మనం సేవకుల ద్వారా మాట్లాడతాడు మనకు అన్ని సేవకుల ద్వారా కూడా చెప్తాడు వాక్యం ద్వారా మనం చదువుతుంటూ కూడా మాట్లాడతాడు కాబట్టి సేవకులు ఏం చేస్తాడు మనకు మంచిదో చెడు ఏదో అన్ని కరెక్ట్ గా బోధించి చెప్తా ఉంటాడు అయితే ఇక్కడ ఏమంటుండే మనం ఆ మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినాడలా అంటే దేవుడు చెప్పినది మనం చేసిన నేను నీ శత్రువులను శత్రువులకు శత్రువును శత్రువు శత్రువు ఎవరు మనకు శత్రువు సైతాన్ శత్రువు సైతాన్ శక్తులు మంత్రశక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు లోకనాథలు ఇవన్నీ శత్రువులు శత్రువులు శత్రువులకు శత్రువును అట్లాంటి శత్రువులకు మన మీద లేస్తున్న శత్రువులకు దేవుడు మనకు శత్రువుగా ఉండే ఆ శత్రువుని ధరిమి కొడతాడంట నీ విరోధులకు విరోధినై ఉండును మనకు విరోధి విరోధి కూడా సైతానే ఆ సైతానకు దేవుడు విరోధి అయ్యుండి దాంట్లో నుంచి మనము మనల్ని విడిపిస్తాడంట ఇప్పుడు చూసినాం భయంకరమ రోగము మళ్ళా విస్తరిస్తుంది కాబట్టి ఇక్కడ ఏమంటుండో ఆ విరోధిని తరిమి కొట్టే శక్తి దేవుడు మనకు ఇస్తాడు దేవుడు మనకి ఇస్తుండే కాబట్టి దాని ప్రకారంగా మనము దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే దేవుడు ఆ శత్రువుకు శత్రు మీ శత్రువులకు ఉంటాడు విరోధికి విరోధిగా ఉండి దేవుడు దాంట్లో మనకు విడిపిస్తాడు బ్రదరు కొలశీలు కొలేసీలు మూడు మూడో అధ్యంసారి పదిహేడో వచ్చిను మరియు మాట చేతనే గాని క్రియ చేతనే గాని మీరేమి చేసినను ప్రభు అయిన ఏసు ద్వారా తంది అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసిననో ప్రభు అయిన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి అయితే మనం ఇక్కడ ఏమంటుండో మనము కృతజ్ఞతా చెల్లించుకుంటా చెల్లించిన తర్వాత అప్పుడు ఆ మాట చేత దేవుడు చెప్పిన మాట చేత క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు ఏసు ఏ ప్రభు ఏసు ద్వారా తండ్రైన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి అయితే మనము ఏది చేసినా క్రియ దేవుడు మన జీవితంలో క్రియ చేసినా మాటల ద్వారా మన దేవుడు మనం బలపరిచినా ఏది చేసినా మనం ఏం చేయాలంట కృతజ్ఞతా స్థుతులు చెల్లించచ్చు ఏది చేసినా కృతజ్ఞతా స్థుతులు చెల్లించచ్చు సమస్తము ఆయన పేరట చేయి చేయుడి సమస్తము ఆయన పేరట మనము చేయాలంట అయితే ఆయన పేరిట చేయాల కాబట్టి మనం ఏం చేయాల ప్రతి విషయంలో ప్రతి దాంట్లో కూడా మనల్ని మనం తగ్గించుకొని చేయాల ఇక్కడ ఏముంది నీవే నీవే హెచ్చాలి నేనే నేనే తగ్గాలి ఎప్పుడంటే మనము తగ్గింపు ఉండాల దేవుని యొక్క నామము హెచ్చింపబడాల మన ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాల మహిమ పరచాల పడాలా కానీ మన హెచ్చింపు హెచ్చింపు ఇక దేవుడు అదే ఇక్కడ ఏమంటుండే మూడు మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిననో ప్రభు ఏసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞ స్థుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరిట చేయాల ఎవరి పేరిట ఏసు ప్రభు పేరట ఏది చేసినా కూడా ఆయన పేరట మనము చేయాలా ఆయన నామము మహిమ నిమిత్తము చేయాలా మన ద్వారా ఆయన నామ మహిమ పడాల కాబట్టి దేవుడు అట్లా ఆయన పేరట మనము ప్రతిదీ చేయాల రెండో పేతురు రెండో పేతురు మూడోళ్ళ పదమూడు పద్నాలుగు ఆయనను మనం వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము ఆయన దృష్టికి నిష్కలంకులను గాను నిందారహితులు గాను కనబడినట్లు జాగ్రత్త ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టు చిన్నాము వాటి ఎందు నీతి నివసించను కృత్త ఆకాశం క్రొత్త భూమి ఎప్పుడు వస్తుందంటే ఏసు రాకడ కొరకు వస్తుంది ఏసుప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకు కొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది దాంట్లో నీతి నివసించును ప్రియులారా వాటి వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక మనము శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగానో నిందారహితులుగాను కనబడున్నట్లు జాగ్రత్త పడుడి అయితే ఇక్కడ ఏమంటున్నాడు మనం కొత్త ఆకాశం కొత్త భూమి కొర కనిపెడుతున్నాం కాబట్టి దాంట్లో మనం నీతిగా నివసించాలా కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుడు శాంతము ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడున్నట్లు జాగ్రత్త పడవలను మనం ఎట్లా నిష్కలంకులుగా నిందారహితులుగా మనం ఉండాలా కాబట్టి దేవుడు ఈ ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు చిన్న వాక్యాన్ని దీవించింది సూదన్ తండ్రి సుప్రభాణికి వంద నాలు రోజా పరిశుదడానికి స్తోత్రం తండ్రి ప్రభా మేము నిందా రహితంగా నిష్కలంకంగా నీతిగా జీవించటకు నువ్వు సహాయం చేయండి ప్రభా ఒకవేళ నీకు విరోధంగా మేము ఏదైనా తప్పిదములు చేసింటే ఒకసారి మమ్మల్ని క్షమించండి తండ్రి ఏసు ప్రభానికి వంద మమ్మల్ని ప్రభా శ్రమకు అప్పగించకండి తండ్రి ప్రభా మేము ఏమి తెలియని వారము తండ్రి మేము పసి తండ్రి మాకు మంచి ఏదో చేడేదో మాకు తెలియదు ప్రాభ నా తండ్రి నీ మార్గంలో నీ నీతి విషయంలో నీ నిబంధన ప్రకారము మేము జ్ఞానంతో నడుచుకుంటూ నువ్వు సహాయం చేసి నీ ఆత్మాభిషేకం ప్రతి దయచేసి మమ్మల్ని రాక కొడుకరు సిద్ధపరచమని ఏసునామను అడుగుతున్నాను తండ్రి అమీన్ దీపా సిస్టర్ ప్రేసరాడ్ సిస్టర్ వైశ్యుద్ర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవా ఇచ్చే ప్రభావ నీకులెక్కలేని వాళ్ళు కృతజ్ఞత రోజు వైశుద్ర ఒక శక్తి మంత్ర సర్వాధికారి మీకు అన్నారు ప్రభా దేవా మరి మేము మాకేం విన్నాం కాబట్టి ప్రభా మేము ఎక్కడెక్కడ ఎక్సెప్ట్ మరి మేము అక్కడ సరిదిద్దుకునేటకు మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తుంటండి ఇంకోసారి ప్రభా ఎలాంటి మిస్టేక్స్ మేము చేయకునే ప్రభావ పరిశుభ్రత మనం జీవించడం ప్రభావ మీ అందు భయభక్తి కలిగి మేము జీవించటకు సహాయపడమని ప్రార్థిస్తుంది దేవాయప్రభ మరి దిన ప్రభా మేము ప్రతిదీ కూడా ప్రభా ఎన్నో వాక్యాలు వియించిన ప్రభావ దాని ప్రకారం మేము నడుచుకున్నటకు మీ యొక్క కృపా కనిక్రమంగా ఇచ్చిన ప్రభావ విన్న వాక్యం మేము మర్చిపోకుండా ప్రభావ మేము సరిదిద్దుకున్నటకు ప్రభావ ప్రతి రోజు కూడా ప్రభావ అవి మేము ధ్యానించటకు సాయపడమని ప్రార్థిష్టం ప్రభావ చక్కటి మేము పాపన అనుగ్రహించమని ప్రార్థిష్టం నీకేమన్నా కానీ అదే రీతిగా ప్రభావ మరి ప్రాధాన్యత చేసినప్పుడు మరి ఆత్మకాన్ని శరీరించండి సేవాచు ప్రభా రకరకాల రోగుల చేత ప్రభావ ఎంతో మంది ప్రభా మా యొక్క క్యాన్సర్ చేత ప్రభావ ఎంతో మంది పీడింగ్ పంబిన ఆ యొక్క క్యాన్సర్స్ అన్ని కూడా ప్రభావచ్చిన అమల్లో క్యాన్సర్ వచ్చిన ప్రభావ మరి తాకిమిటి స్వస్థపరచండి అదే రీతిగా ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నా దానికి బ్రెయిన్ నిమి తాకిమి స్వస్తపరచండి ప్రతి ఆవళిలోని యొక్క జీవం కుమరించే ప్రభావ సైడ్ రైట్ నుంచి వీళ్ళ దయచేసి మనకి నీత్య స్థూతం నీకుండి స్వాతి వారి వారి కుటుంబానికి కూడా మీకు కృపడ జ్ఞాపకం చేసుకోండి శాంతి సమాధానం అయితే దయచండి వాళ్ళ బాబు భవిష్యత్తులో కూడా దీవించలేదు కదా ఆ యొక్క కుటుంబం తరక్ష నెక్కి శాంతి సమాధానం దండి వారి ప్రతి మంత్రతంత్రాలన్నీ కూడా ప్రభావ ఇచ్చేకే సుమానంలో కాల్చివేయండి ఆ కుటుంబానికి సమాధానం పరచమని ప్రారంభిస్తుంది ఆ యొక్క కుటుంబానికి ప్రభావ నీవేం కలం మీసుకోండి ప్రభావం ఈ సన్నిధికి యాక్కరమని ప్రాధిస్తుంది తర్వాత ఆ యొక్క కుటుంబం అంతా రక్షణకి రావాల ప్రభా వాళ్ళు అన్నదులైన వారు ప్రభావ కృప జీవించి ప్రభావ నీ సన్నిధికి నడిపించుకోమని ప్రార్థిస్తాను మీ సేఎం అదేవిధంగా ఇంకా కొంతమంది బ్రదర్స్ ఉన్నాయి ప్రభావ వాయుడు అని కృపడ జ్ఞాక్ చేసుకుంటాం అలాగే బ్రదర్ ని కూడా తాకిండి తన యొక్క హార్ట్ ని లీవర్ ని తన కిడ్నీస్ ని కూడా తాకి స్వస్థపరచండి తనకి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ ఐస్ కూడా ప్రభావ ఆక్సిజన్ సక్సెస్ఫుల్ అవ్వటం స్నానించడం ప్రభావ మంచి చూపు తనకు అనుగ్రహించండి మీకే స్థోతులు నీకేమన్నా మన ఇంట్లో చిన్న ఆ యొక్క పాపం గురించి ఇప్పుడు కూడా ఆరోగ్యం దాయించండి ఆ యొక్క చేతికి స్వస్థతను అనుగ్రహించండి ప్రభావా చిన్న పాప కూడా ప్రభావ తల్లి వరకు ప్రతి మన ప్రతి ఒక్క ఎం కలరు కవా మీ యొక్క అభిడేక్ సంపద స్వస్థత ఆరోగ్యం దైతం ప్రభా ఆ కుటుంబం ముందు రక్షణకి రావాలా కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత దండి దేవాయచ్చు ప్రభా దంలో నీ తాకే మీద స్వస్థపరచండి మన సిస్టర్ కూడా శక్తిని బలాన్ని అనుగ్రహించండి ప్రభావ ప్రభా విధాన్ని అభిషేకించి నీ చేలో నడిపించండి భార్య భద్ర శాంతి సమాధానం దాయించండి ప్రభా వరిద్ద సేవలో మీరైతే ఉదయం నడిపించండి ప్రభా అనేక మీ సంగతికి అనిపించలేదా ప్రభా ఇద్దరినీ జీవించాశించమని ప్రార్థిస్తున్న నీకే స్థోతం నీకే బాధి దేవా ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రభా వారా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టం తను ప్రతి వారికి శాంతి సమాధానం అయితే జరిస్తుంది ప్రతి కుటుంబంలో సమాధానం పరచమని ప్రార్థిష్టం తను దేవి శిష్యుని కృపలో జ్ఞాపకం చేసుకోకు ఆ యొక్క బెస్ట్ విషయం కూడా మీరు ఆత్మకారిని చెల్లించి అక్కడన్ని కూడా ప్రభావ సమాధానం కలిసింది ప్రభావ ఎలాంటి ఆపరేషన్స్ లేకుండా బిడకి కూడా ప్రభావ మీరే తోడే నడిపించుకొని ప్రార్థిస్తాం కుటుంబంలో శాంతి సమాధానం దిండి డ్రింకింగ్ హ్యాబిట్ నుంచి ప్రభావ వాళ్ళు ఆయన ఇద్దరు దొరకతుండాలా ప్రభా ఏ చూపేసింది మామూలు శాంతి సంబంధం ఐక్యత దచ్చింది ఇద్దరు బిడ్డలు వారి భవిష్యత్తు కూడా మీరు దీవించాల్సిన ఇంకొండి ప్రభావ ప్రతి వాళ్ళని కూడా జ్ఞాపకం దేవాసు ఇంకెంత మందిని మర్చిపోదా తిరిగి వారికి జ్ఞాపకం చేసుకుంటున్నా వరకున్న ప్రతి సమస్య నుంచి కూడా దయచేసి వారిందరినీ కూడా విభరక్షణ నడిపించుకోమని ప్రతి వారికి మీరే తోడే నడిపిస్తారని మీ యొక్క రాఖరికి ప్రతిభిని సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆశీర్వాదం ఇవ్వండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ కేవీపీఎం గ్రూప్లో బ్రదర్స్ ఇస్తారు కుటుంబాలకి ఇంకెంతమంది అయితే ఈ ఆరదంలో పాల్గొనలేదు నిత్యం ప్రతిరోజు విజ్ఞాపనం చేస్తున్న ఆ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కష్టాలు సుఖ బాధల్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడేను కాక ఆ మీన్ ప్రయజనం అందరికీ ప్రేజరాడు అందరూ ప్రేత ప్రదర్ ప్రేత్స